్రీగురుభ్యో నమీ గణానా కవి కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శంకి సీదసాదనం శ్రీమహాగణాధిపతృతిస్మృతిపురాణా చ అస్మాచార్యం వందేపరంపరా మనం లాస్ట్ సెక్షన్ ఆఫ్ ది అధికరణంలో ఉన్నాము అక్కడ శంకరులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అత్యత్మ పరమాత్మనో విద్యాతృచ్ుకుమూపరచతదేహా ఉపాధినిమిస్తో పరమాథిక ఇష అర్థ సర్వేదాంతవాది సర్వై వేదాంతవాది అభ్యుపగవ్య ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉందా లేదా అంటే జీవుడు అంటే విజ్ఞానాత్మ జీవుడిని విజ్ఞానాత్మ అంటారా విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదం ఉందా లేదా అంటే ఉంది వస్తున్నా క్లాసు టెన్కి అయిపోతుంది వెళ్ళేసి మళ్ళీ వచ్చేసాను మీరు రాగానే నేను ఇక్కడ టెన్ వరకే ఉంటాను నైన్ ఫార్టీ ఫైవ్ ఇంకా డిలే చేయండి నైన్ ఫార్టీ ఫైవ్ జీవుణ్ణి విజ్ఞానాత్మ అనే విశేషణంతో నిర్దేశిస్తారు అందుకే అస్తమను జీవాత్మ దీవాత్మ అని అందరూ ఇప్పుడు జీవాత్మ అంటే అదే ఏర్పడే కొట్టదు అనొచ్చు మీరు కానీ బెటర్ టు అవాయిడ్ విజ్ఞానాత్మ వీడు ఆత్మస్వరూపుడే విజ్ఞానస్వరూపుడు విజ్ఞానాత్మ అంటే విజ్ఞానమయ్యస్త విజ్ఞానంతో నిండి ఉంటాడు అలా చూసుకోవాలి ఎవరికి వాడు నేను విజ్ఞానస్వరూపుణను చూసుకోవాలి అంతేగాని వన్ షుడ్ నాట్ టేక్ వన్ టు బీ ఏ బ్యాగ్ ఆఫ్ బోన్స్ అది ఏ ఉంది బోన్సే బోన్స్ విజ్ఞాన స్వరూపుడు కాదనుకోండి మీరు నేను వాటర్ అస్థిపంజరం అంతే కదా దట్ ఈజ్ వాట్ ఏ పర్సన్ ఈజ్ రెండు ఉన్నాయి అక్కడ ఒకటి నేను అస్థిపంజము రెండు విజ్ఞాన స్వరూపం ఇప్పుడు మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ బయట బెంచీలు వేస్తారు ఆ బెంచ్ మీద కూర్చున్నారనుకోండి ఓపీ టికెట్ కొట్టుకునేది అప్పుడు మీరేమిటి విజ్ఞాన స్వరూపుడా లేకపోతే అస్థి పంజరం అని అప్పుడు కూడా విజ్ఞానస్వరూపుడుగానే ఉంటే మంచిది వాళ్ళు అస్థిభజ్ఞరాన్ని చూసుకున్నా మనం విజ్ఞానస్వరూపుడుగా ఉండడం నడికి ఫస్ట్ స్టెప్ అంటే బుద్ధిలో ఆ సంస్కారం రూఢం కావాలి నిన్న నేను మనవ్ చేశాను నేను వివాహితను అనే సంస్కారం రూఢం దట్ ఆల్టర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అలాగే నేను విజ్ఞానాత్మను అని రూఢం కావాలి అక్కడ మీకు మార్పు రావాల్సి ఉంది ఇప్పుడు అలాగే మీరు ఉద్యోగంలో చేరారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక డ్రెస్ ఇస్తారు వాళ్ళే ఇస్తారు డబ్బులు ఖర్చు పెట్టింది మిమ్మల్ని పుట్టించుకోమని అనొచ్చు కానీ వాళ్ళే ఇస్తారు డ్రెస్ ఇస్తారు లేకపోతే పోనీ డ్రెస్ మీదే అయినా కోర్టు ఏదో ఇస్తారు ఆ పైరు వేసుకున్నారు ఐడెంటిటీ కార్డు ఇస్తారు పెట్టుకోకుంటారు ఎప్పుడు పెట్టుకుని ఎప్పుడైతే ఇది మీరు పెట్టుకుంటారో మీకు ఒక సంస్కారం దృఢంగా ఫిక్స్ అయిపోతుంది ఆయామైన ఎంప్లాయీ అనే సంస్కారం ఫిక్స్ అయిపోతుంది అది ఎంత బలంగా ఫిక్స్ అవుతుందంటే కొంతమంది బయటకు వచ్చినప్పుడు కూడా తీరు అలాంటివి కాఫీ హోట్లోకి వస్తారు బయటికి అక్కడ కూడా ఈడే ఎంప్లాయ్ వస్తారు అక్కడ అక్కడ కాఫీ హోట్లు ఏం కావాలి వాడికి పది రూపాయలు ఇచ్చేస్తే కాఫీ ఇచ్చేస్తే ట్రాస్ వచ్చింది అక్కడ కూడా ఇది వేసుకొచ్చేస్తారు ఎందుకంటే ఆ సంస్కారము They want to present themselves as such-and-such such to everybody else, and also to prove to themselves, I am this and this. Then, Swami Abhedananda, which what is the prayer? I am a priest, a Christian priest near the cathedral. I will operate a dress-washed, white dress, the overflowing dress. తర్వాత స్పాట్లెస్ వైపు ఉంటుంది తర్వాత తెల్లటి కోటు వేసుకుంటాడు గౌన్ లాగా వేసుకుని దాని మీద ఒక చక్కటి మడత పెట్టిన కండువా ఒకటి మన వేద పండితులు వేసుకుంటారు అలా వేసుకుంటారు ఆ కండువా ఈ మడమ దగ్గర నుంచి మళ్ళీ ఇటు తిరిగి వచ్చి మెడ దగ్గర నుంచి ఈ మడమ దాకా ఉంటుంది తర్వాత ఆ టోపీ ఏదో పెడతారు ఏదో గిన్నెలాగా ఒక టోపీ ఒకటి పెడతాడు చేతిలో ఒక దండం పట్టుకుంటుంది ఏదో స్పెక్టర్ లాగా ఓడిపోతుంది దాంతో మొత్తం జగత్తనంత శాసిస్తాను అన్నట్టుగా అటుకు ఇలా ఎలాబరేట్గా నడుస్తాను నేను జాయిన్ అయ్యాను అటువంటి ప్రొసెషన్ వస్తే నేను అక్కడ వాళ్ళకి లెక్చర్లో ప్రిన్సిపల్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చినప్పుడు దాంట్లో చేపల్లో లెక్చర్ ఇచ్చినప్పుడు యూ హెడ్ జాయిన్ ది ప్రొసెషన్ తర్వాత కౌరలో వాళ్ళు పాటలు ఇవ్వబడతారు అవన్నీ అలా జాగ్రత్తగా వింట వింటారు చేసామన్నమాట పైప్స్ ఉంటాయి పైపు అది ఎంత పెద్దగా ప్రశ్న ఉంటాయి ఒకసారి అభేదానందు అడిగారు కాబట్టి అంత ఎలాబొరేట్గా డ్రెస్ చేస్తారు ఏమిటని అడిగారు ఉండబట్లేకండి అంటే పోనీ ఇంత డ్రెస్సులు వేసుకుంటేనైనా కొంత భక్తి వస్తుందేమో అనని నేను డ్రెస్ వేసుకున్నాను ఆయనకి ఆయనకి ఆ డ్రెస్సు వేసుకుంటూ అలా వేసుకుంటూ ఉండగా వేసుకుంటూ ఉండగా కొంతకాలానికైనా వస్తుందేమో అనని అలా చేసుకున్నాను అంటే తన హృదయంలో ఆ సంస్కారం లోతుగా రావాలి అందుకోసమే డ్రస్ వేసుకుంది ఆ డ్రస్సు వేసుకుంటే అప్పుడైనా కనీసం నేను సన్యాసిని నేను ప్రేస్తుని అని ఒక సంస్కారం ఎందుకంటే అమ్మాయికి వివాహం వెళ్ళినప్పుడు ఇంత అడావిడ ఎందుకు చేస్తారు అది అంత ఫార్మాలిటీ ఎందుకు పెడతారంటే ఆ ఐడియా ఫిక్స్ అవ్వాలి హృదయంలో లూజ్గా ఉండకూడదు ఐడియా యూరోప్లో యూరోప్లో మీ లిమిట్ ఉండదు అది Okay, what else? Nothing else. Are you related? No. Are you likely to get married? We are not sure. Just living together. Alla ka, andte a relation ki waka balan le. Yeme strength le, yeme relation. Alla ka akun dhaga, a samskar baadha adhan jishko. At the level of buddhi adhan jhe, atma level lo. Tana inner being level lo, దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటాడు అలా విజ్ఞానాత్మ అని ఫిక్స్ చేయాలి ఏం విజ్ఞానాత్మను మనిషి ఈ బ్యాగ్ ఆఫ్ బోన్స్ ఆల్ ది టైం మోస్ట్ ఆఫ్ ది టైం ఏ బ్యాగ్ ఆఫ్ బోన్స్ అస్థిపంజనంతో ఐడెంటిఫై అవుతుంటాడు మోస్ట్ ఆఫ్ ది టైం అకేషనల్ని కొంత ఇమోషనల్ ఐడెంటిఫికేషన్ ఉంటాడు ఏమైనా మే ఫాదర్ ఆమె సన్ ఏమే ఫాదర్ అనగానే ఏదో సంథీలింగ్ ఫుడ్ బీ అ గుడ్ ఫీలింగ్ ఫుడ్ బీ ది అపోజిట్ ఆల్సో సమ్టైమ్స్ దిస్ సమ్టైమ్స్ దట్ ఉంటుంది అది గుడ్ ఉన్నదోటి బ్యాడ్ ఉంటుంది ఇవి ఇమోషనల్ పర్సనాలిటీ అది కూడా ఉపయోగకరం కాదు ఇప్పుడు నేను చెప్పిన విజ్ఞానాత్మ దిస్ ఈజ్ సంథింగ్ మీనింగ్ ఫుల్ అది విజ్ఞానాత్మ అది ముందు అక్కడ రిసెప్ట్ అవ్వాలి ఆ తర్వాత పరమాత్మ ఇప్పుడు విజ్ఞానాత్మకి పరమాత్మకి సబ్స్టెన్స్లో భేదమే లేదు సబ్స్టాన్షియల్లీ దే ఆర్ వన్ అండ్ డి సైడ్ జ్ఞానస్వరూపు పరమాత్మ కూడా జ్ఞానస్వరూప్లే పరమాత్మను ఒక బ్యాగ్ ఆఫ్ బోన్స్లా ట్రీట్ చేయకూడదు షుడ్ నాట్ should not treat like that. బ్యాగ్ ఆఫ్ బోన్స్ లా ట్రీట్ treat ఈ బ్యాగ్ ఆఫ్ బోన్స్ అనే ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ గుడ్ ఎక్స్ప్రెషన్ హోల్డ్ ఆన్ టు దాట్ చేతులు nai, కాళ్ళు nai, చేతులు కాళ్ళు ఉంటే ఎముకలు ఉంటాయి ఎముకలు ఉంటే అశ్లీయపురవశిస్తూ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి పరమాత్మ కూడా జ్ఞానస్వరూపం జ్ఞాన ధాతు నేను విజ్ఞాన ధాతు నేను జ్ఞానస్వరూపం అంటే సబ్స్టాన్షియల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇంకా ఇంకా డిఫరెన్స్ దేనివల్ల వస్తుంది సబ్స్టెన్స్లో డిఫరెన్స్ లేకపోతే ఇంకా డిఫరెన్స్ షేప్ అని నేను బట్టి వస్తుంది నెక్లెస్కినో బంగారానికి తయారయ్యేవి అది బంగారమే ఇది బంగారమే ఇప్పుడు బంగారము ఒక కేజీ బంగారం ఉందో చోట ఓ పది తులాలు నెక్లెస్ ఉన్నాయి రెండింటికి తేడా ఉందండి సబ్స్టాన్షియల్లీ తేడా లేదు ఈ బంగారమే అది బంగారం ఇంకా తేడా షేప్ అండ్ నేమ్ని బట్టి ఏదో బరువుని బట్టి అలాంటి తేడా నేమ్ అండ్ షేప్ అది ఇట్స్ ఏ బ్రిక్ అఫ్ గోల్డ్ అది వెరేస్ దిస్ ఈజ్ అన్ ఆర్డర్నబల్ నెక్లెస్ అనే పేరుతో ఆర్డర్నబుల్ ఆర్నమెంట్ అంటే ఫిజికల్ బాడీకి కనెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా ఆర్నమెంట్ అంటే యాంక్లెట్ బ్రేస్లెట్ నెక్లెస్ అలాగేదో ఒక బాడీ పార్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అంటే సబ్జెక్టివ్ అని అర్థం దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ సబ్జెక్టివ్ అని అర్థం ఎవరు కూడా నెక్లెస్ తయారు చేసి గోడకులు వెళ్ళాలి మీరు అది మెడకే పెట్టుకోవాలి కాబట్టి సబ్జెక్టివ్గా ఉంటుంది ఆ సబ్జెక్టివిటీని బట్టి ఒక నామరూపాలు వస్తాయి సబ్స్టాన్షియల్ వర్ణం తీశారు అదే శంకరులు అంటున్నారు అయితే ఈ సబ్జెక్టివిటీ దీనికి అజ్ఞానము అని పేరు వేదాంతంలో దానికి అజ్ఞానము అని పేరు అండ్ పని మేము సరదా పడుతున్నామంటే మీరు సరదా పడకండి అజ్ఞానం నుంచే పుడుతున్నా సరదా కూడా ఈ సరదాలన్నీ అజ్ఞానం నుంచి వచ్చిన సరదాలే డేట్ ఆఫ్ బర్త్ మేము పండుగ ఫోటో తీస్తే అందరూ ఫోటో తీస్తే బాగుంటుందని స్టేజ్ మీద పెద్ద కూర్చో వేసి కూర్చోబెడితే బాగుంది ఇవన్నీ సరదాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా స్వరూపం యొక్క అజ్ఞానం నుంచే వస్తాయి కాబట్టి అజ్ఞానము అని ఒక టైటిల్ పెట్టేసుకుంటే సరిపడుతుంది అదే దట్ అకౌంట్స్ ఫర్ ఎవరిథింగ్ కాబట్టి ఎంతమంటున్నారంటే చూడండి వేదాంతములన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేసుకున్నాయి ఏమిటంటే విజ్ఞానాత్మ పరమాత్మలకి భేదం ఉందా లేదా ఉందని పెట్టి ఎటువంటి భేదము అంటే అజ్ఞానము చేత ఆ భేదము మన ముందు అందజేయబడుతుంది ఉపస్థ ప్రత్యుపస్థాపిత అంటే గివెన్ అనే ప్లేటార్ ఇట్ ఈస్ గివన్ అనే ప్లాటర్ మనకి చక్కగా తయారు చేసి సమర్పిస్తే మనం దాన్ని తీసుకుని స్వీకరిస్తూ ఉంటాం అది అజ్ఞానం తయారు చేసి సమర్పిస్తుంది ఏమిటి నామరూపరచిత దేహాది ఉపాధి నిమిత్త నామరూపములే రచిస్తాయి దేహమును దేహమునకు నామరూప రచన తప్ప స్వతంత్రమైన సత్తా ఏమీ లేదు ఇప్పుడు లివర్ అంటాడు లివర్ అంటే అది నామరూపములే తప్ప దాంట్లో స్వతంత్రమైన సత్యం లేదు స్వతంత్రమైన సత్యం ఉండదు అది మట్టి వాట్ యూ కాల్ లివర్ ఈజ్ ఈజ్ ఈజ్ నథింగ్ బట్ పృథివీ వికారం మట్టి మట్టి నుంచి మొక్క పుడుతుంది నుంచి గింజలు వస్తే ఆ గింజల నుంచి లివర్ పుడుతుంది ఇట్ ఈజ్ మట్టి అంచేతనే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది మట్టిలోంచి పుట్టుకొస్తుంది మట్టిలో కలిసిపోతుంది ఈ మధ్యలో వీడు ఏమంటాడు లివర్ అంటాడు నెక్లెస్ అన్నట్టుగా లేవరనే ఇంకా దాంతో దృష్టి పెడుతూ ఉంటాడు భూతపూర్ణ కాదు నామరూప దేహమంతా కూడా నామరూపాత్మకం నామరూప రచిత దేహ దేహంతో పాటు మనస్సు ఇంద్రియములు వీటిని ఉపాధిగా చేస్తూ ఉంటాడు వీటి ఉపాధి అంటే ఏమిటి వాటి గుణదోషాలను అన్నిటినీ తన మీద ఆరోపించుకుంటాడు వాటి గుణదోష దీనికి ఒక దృష్టాంతం చెప్పారు మహాత్ములు ఈ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు కాబట్టి వాడెవడో నన్ను తిట్టరా అని తిట్లన్నీ తిట్టేయండి అలా కూర్చొని ఉండగా నేను అలాగే అరుగు మీద కూర్చుని ఉండగా పది నిమిషాలు తిట్టిన తిట్టి తిట్టకుండగా చెడమ తిట్టే అవతలకి పోయినండి మనస్సుకు చాలా కష్టం అనిపించింది అని అని చెప్పాడు అంటే మహాత్ముడు అన్నాడు నువ్వు పని చేయ ఈ మున్సిపాలిటీ కుండీ ఉన్న చూడండి మన గుమ్మ మన గుమ్మముండే ఉంది ఎదుర్కొంట మేము వీళ్ళందరూ కలిసి చాలా భద్రంగా దాన్ని పరిరక్షిస్తూ ఉంటాం దాన్ని తీసేస్తే ఆ లోటు వచ్చేస్తుందని దాన్ని తీయకుండానే కాపాడుతూ ఉంటారు దాంట్లో వెళ్ళి కూర్చోండి వెళ్ళి దాంట్లో కూర్చో అంటే అదేం సలహా కూర్చోవ్ కూర్చో కొని కూర్చున్నాననుకో ఏమవుతుంది ఏవడం ఏంటండి ఐదో నుంచి ఒకటో అంతస్తు వరకు వాళ్ళందరూ కూడా చెత్త తీసుకొచ్చి నా మీద వేస్తారు నీ మీద దాంట్లో పడుతుంది అంటలో పడుతుందంటే నా మీదే పడుతుంది కదా వాళ్ళు నీ మీద వేయబోయాలి అంట్లో వేస్తారంట నా మీదే పడుతుంది అదంతా వచ్చింది కాబట్టి తప్పేనా కదా దాంట్లో కూర్చోవడం తప్పే కదా అలాగే ఈ నామరూపరచిత దేహం అనే ఉపాధిలో నిన్ను ఎవరు కూర్చోమన్నాడు నువ్వు అలా కూర్చోబెట్టావు కదా వాడు అంత చెత్త నే మీద వేసిపోయాడు నువ్వు ఆలోచించుకో నేను జ్ఞానస్వరం కూడాను ఈ దేహము కాదు తెలుసుకోవాలి తెలుసుకుంటే వాడి తిట్టిన తిట్లు నీ మీద పడతాయా ఆలోచించి చెప్పు ఆలోచించు వాడు తిట్టిన తిట్లు ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుడను ఈ దేహముతో నాకేమీ సంబంధం లేదు ఇప్పుడు ఆ తిట్టు పడతాయా పడ కాబట్టి మున్సిపాలిటీ కుండీలో కూర్చోవడం వంటిది దేహములతో తాదాత్మ్యము చెందుతా అంటే ఆ దేహము యొక్క ధర్మాలన్నీ వీడికి ఆ దేహానికి రావాల్సిన తిట్లన్నీ వీడి వీడు చిట్లు వచ్చి పడ్డప్పుడు కంప్లైంట్ చేస్తాడు కానీ నచ్చినవి వచ్చినప్పుడు కంప్లైంట్ చేయాలి నాన్నగారు దండం పెట్టాడు అనుకోండి కొడుకు వచ్చి అప్పుడు కంప్లైంట్ చూడండి వీడు నన్ను నాన్నగారు అనుకున్నాడు అని అప్పుడు కంప్లైంట్ చేయరు అప్పుడు బాగుందని సంతోషపడతాడు ఎవడైనా అదే పేరు పెట్టి తిడతాడు అనుకోండి వాడే తిట్టచ్చు సంసారం ఇవన్నీ ఎవరు చాలా పోడే తిట్టచ్చు అప్పుడు దుఃఖపడతాయి కాబట్టి నామరూప రచిత దేహాది ఉపాధి నిమిత్తంగా మాత్రమే ఈ విజ్ఞానాత్మ పరమాత్మ నుంచి సెపరేట్ అయి ఉన్నట్టుగా అజ్ఞాన కల్పితం కాబట్టి సెపరేషన్ ఈజ్ ఓన్లీ పర్సీవ్డ్ పర్సెప్షన్ అంటారు ఇట్స్ ఓన్లే పర్సెప్షన్ ఇది నాట్ రియల్ ఇట్స్ ఓన్లీ పర్సెప్షన్ అనే విషయాన్ని వేదాంత వాక్యములలో ఖచ్చితంగా నిరూపించబడి ఉన్నది వేదాంత వాదులందరికీ కూడా ఇది బాగా తెలుసున్న విషయము అని ఆయన అంటారు సదేవ సౌమ్యే దమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం చూసామా ఆత్మైవేదం సర్వం ఇది కూడా చూసాము చూసామా ఆత్మవేదం సర్వం ఫినిష్ చేసామా బ్రహ్మైవేదం సర్వం ఇది చెప్పాలి అది చెప్పాలి ఈ సర్వము బ్రహ్మ అది ముందు తెచ్చుకోవాలి మనసులో దాన్ని సమ్యక్ దర్శనము అని పేరు దానికి ఇది సర్వము బ్రహ్మ మీరు యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్ లైక్ విద్యా వినేసం పడే బ్రాహ్మణే అలాంటి దాంట్లో మొదలు పెట్టచ్చు ప్రాణులతో మొదలు ముందు మానవులతో మొదలు మానవులందరూ ఒక్కటే కమ్ టు దాట్ అసలు నిజానికి అక్కడే వేదాంతం ప్రారంభమవుతుందన్నారు మానవులందరూ ఒక్కటే దగ్గర వేదాంతము స్టార్ట్ అవుతుంది రెలిజియన్ మానవులందరూ ఒక్కటి అంటే రెలిజియన్ వెనక్కిపోతుంది ఎందుకంటే రెలిజియన్లో మానవులందరూ ఒక్కటి కాదు పాలిటిక్స్లో అందరూ ఒక్కటి కాదు పాలిటిక్స్ డివైడ్స్ అందరూ ఒక్కటి కాదు కాంగ్రెస్ వేరు బీజేపీ వేరు రెలిజియన్లో అందరూ ఒకటి కాదు రెలిజియన్ డివైడ్స్ హిందువులు వేరు క్రిస్టియన్స్ వేరు అది మీకు పాలిటిక్స్ వదిలిపెట్టాయి కమ్ టు రెలిజియర్ నో యు క్రాస్ ఓవర్ ది రెలిజియన్ ఆల్సో సో వేదాంతంలో మీరు అడుగు పెట్టండి వేదాంత సామ్రాజ్యంలో అడుగు పెట్టండి మానవులందరూ ఒక్కటే రెలిది శాఖ పాయింట్ మనుష్యాధికారా అని సూత్రం దేవతాధికరణానికి ముందు ఉన్నది మనుష్యునకు దీని ఎందుకు యోగ్యత కలదు మనుష్యుడు రావాలి కులంగోత్రం పక్కన పెట్టి మనుష్యుడు రావాలి మనుష్యాధికార మనుష్యుడికి ట్రాన్స్లేషన్ హ్యూమన్ బీయింగ్ అది ఆ హ్యూ అన్నది ఎక్కడి నుంచో కొట్టుకొచ్చింది అది మన్న మనుష్య మన్ మన్ అంటే విజ్ఞాన స్వరూపుడు మన అవబోధన విజ్ఞాన స్వరూపుడు మనుష్యుడు వాడు ప్రవేశిస్తారు మనుష్యుడు వస్తాడు మనుష్యుడు వస్తే అప్పుడు ఈ మనుష్యుడు విద్యాభిరాయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేత్త ఈ పశుపక్ష్యాదులు వీటి ఎందు భేదం కనపడుతుంది మనిషికి పశువులకి భేదం కనపడుతుంది ఈ భేదాన్ని నీవు ఓవర్కమ్ కా మనుషుల్లోనూ పశువుల్లోనూ ఒకే ప్రాణి కలదు ఒకే చైతన్యము కలదు అది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మనుష్యుడు కావాలి యూ హెవ్ టు బికమ్ ఏ హ్యూమన్ బియింగ్ దెన్ యూ హ్యావ్ టు బికమ్ ఏ లివింగ్ బియింగ్ పశుపక్షాల ఎందుకు కూడా అదే ప్రాణశక్తిని విజ్ఞాన శక్తిని ఆ రకంగా ప్రోగ్రెస్ అవుతూ రావాలి అప్పుడు బ్రహ్మవేదము సర్వం అనే దర్శనంలోకి ప్రవేశించాలి ఈ సర్వము కూడా బ్రహ్మవేదం మనుష్యులందరూ కూడా దే ఆర్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్ మ్యాన్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్ ఆల్ ఆల్ మ్యాన్ మ్యాన్ అంటే సింగిల్ది జాతవు ఏకవచనం మొత్తం మనుష్య జాతనంతనే కవర్ చేసే ఏకవచనం మనిషి ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే అంటే మనిషి మనుషులందరూ ఒకటే అందరూ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే అంటే సోమయాజీ ఈశ్వరుని ప్రతిబింబమే ఒక క్రిమినల్ కూడా ఈశ్వరుని ప్రతిబింబం గ్యాలోసి తీసుకెళ్తూ ఉంటారు వాడు అయినా కూడా వాడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబం దేహం ఎలాగో పడిపోతుందో పది నిమిషాల్లో కానీ స్టిల్ వాడు ఈశ్వరుని ప్రతిబింబం దెన్ ద సేమ్ గాడ్ ఈజ్ ఇన్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ తర్వాత దేవుడు మాతాచ పితాచ మాతాచ పితాచ సఖాచ బంధుశ్చ సఖాత్వమేవ మీకు దీంట్లో రహస్యండి ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అన్నారో ఇంకా దేవుడికి ఆకారం ఉండదు అక్కడితో ఆకారం ఆఖరు ఇంకా ఆకారం ఉండదు ఆకారం లేకపోతే కష్టమైతే మీరు పనిచేయండి పార్వతి శివుడు అలా పెట్టుకోండి అప్పుడు ఆకారాలు ఉంటాయి ఈవి స్త్రీ ఆయన పురుషుడు ఇట్ ఇదాల్ మన సంసారంలో లాగా అక్కడ ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నట్టుగానే అక్కడ ఇంకో లెవెల్లో కూడా అదే డిఫరెంట్ థింగ్ ఆల్టొగెదర్ కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆకారం అనేది ఉండదు ఇక్కడ ఆకారమీగా ఉంది కనుక ఆ విధంగా సకల ప్రాణులయందు ఒకే చైతన్యము సకల ప్రాణుల ఎందు దెన్ ఫైనల్గా ఈ సకల సృష్టిలో నామరూపాలను తిరస్కరిస్తూ పంచభౌతికము పంచభూతములో తప్పని చేత సకల సృష్టి పృథివీ అంటే పృథివీయే అలా ఇంకా దాంట్లో డివిజన్స్ ఉంటాయి ఇది ఈ ఊరు అది ఆ ఇది డిఫరెంట్ అది నో పృథివీ ఆ నో డివిజన్స్ అలాగే అగ్ని చితాగ్ని హోమాగ్ని రెండు ఒక్కటే సేమ్ ఫైల్ నో డివిజన్స్ అలాగే వాయు ఆకాశ ఈ ఐదు రూపములుగా దాన్ని మీద దర్శన నామరూపములను తిరస్కరిస్తూ పంచభూతములుగా దర్శించుట ఇది వ్యవస్థ ఇది మనం అభ్యాసం చేస్తాం సో సర్వము పంచభూతములే అని ఆ విధంగా భావన చేయటం ఉపాసన సత్యం అదే సత్యము ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేయటం ఇప్పుడు వీడి మిత్రుడు వీడు శత్రువు అనే భేదం ఏమీ ఉండదు ఎందుకంటే మిత్రుడన్నా కూడా పాంచభౌతిక దేహమే శత్రువు అన్నా పాంచభౌతిక దేహమే సో ఆ విధంగా సో పంచభూతములుగా దర్శించుతా ఈ పాయింట్ దగ్గర ఆపి నేను గెస్ట్ ఒక టెన్ మినిట్స్ లో వాటిని పంపించి వస్తా అలా కాదు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా చితేరి కాశ సో బ్రహ్మైవేదం సర్వం ఈ సర్వమును బ్రహ్మగా దర్శించాలి అసలు ఈ సర్వాన్ని దర్శించేటువంటి పద్ధతి అది మార్చుకోవాలండి ఆ పరివర్తన రావాలి తైత్రీయంలో కూడా ఓ మహర్షి దర్శిస్తాడు సర్వాన్ని ఆయన ఏమంటాడంటే పృథి పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతర దిశ అగ్నిర్వాయుదిత్య చంద్రమా నక్షత్రాన్ని ఇత్యధిభూతం అంటారు తెలిసిపోయింది కదండి పృథివీ అంతరిక్షము వాయువు దిక్కులు విదిక్కులు విదిక్కు దిక్కులంటే తూర్పు పడమరా ఎట్సత్ర విదిక్కులంటే ఈశాన్యము అగ్నేయము ఇవి ఉన్నాయి ఐదు అగ్ని వాయు ఆదిత్య చంద్రమాహా నక్షత్రాన్ని ఐదు ఈ ఐదు ఐదు ఫలి దీనికి అధిభూతం అని ఐదో ఇది పది అని కాదు రెండు ఐదులు రెండు ఐదులు ఇదో ఐదో అదో ఐదు అయిపోయింది అక్కడితో అధిభూతమైపోయింది అంటే భౌతిక ప్రపంచాలంతా కవర్ అయిపోయింది కానీ నేను మిగులు భౌతిక ప్రపంచాన్ని దర్శించే నేను మిగులు ఉన్నా నేనేమిటి సో ప్రాణో యానో పాన ఉదాహ సమాన చక్షుశ్రోత్రం మనో వాక్వత్ చర్మ మాగుసర్గస్వాస్థి మజ్జ ఇత్యధ్యాత్మం ఇది నేను ప్రాణము అపానము ధ్యానము దానము సమానము పంచప్రాణమృత్తులు దేహంలో ఉండే పంచప్రాణ వ్యాపారములు కన్ను చక్షు శ్రోత్రము కన్ను చెవి మనస్సు వాక్కు చర్మము ఐదు కన్ను అంటే నామము కన్ను అంటే రూపము శ్రోత్రం చెవి అంటే నామము రామములు వింటారు రూపాన్ని చూస్తారు చక్షు శ్రోత మనహ మనస్సు వాక్ త్వక్ ఈ నాలుగుని మొత్తాన్ని మూట కింద కట్టి పెట్టేది త్వక్ ఐదు చర్మ త్వక్ అంటే ఇంద్రియం త్వక్ అంటే ఇంద్రియం త్వగింద్రియం స్పర్శ ఇంద్రియం చర్మ అంటే ఇది మూట కింద కట్టి పెట్టేటువంటి ఆ పైనన్న కవరు చర్మ ఆ చర్మ లోపల ఉండే మాంసము చర్మ మాఘం శబ్ద స్నావా స్నావా అంటే సిన్యు సిన్యు విన్నారా ఎప్పుడైనా ఎస్ఐఎన్ఈ డబ్ల్యూ అంటే నరములేమో కదా స్నావ అంట అస్థి అంటే బోన్ మజ్జ అంటే బోన్ మారో ఇది అధి అధ్యాత్మం ఇది నేను ఈ ఐదు ఐదు ఐదు లేను మూడు ఐదులు లేను రెండు ఐదులు జగత్తు ఇప్పుడు ఏమైంది ఈ సర్వము కూడా పాంతమే పాంతం వా ఇదగం సర్వం బయట పాంతమే లోపల పాంతమే పాంతము అంటే ఐదింటి యొక్క గ్రూపు పాంతే నైవ పాంత స్ఫృతీతి ఏ తదధి విధాయ త్రిశిరవోచత్ ఈ దర్శనాన్ని బోధించి ఆ మహర్షి అంటున్నాడు ఇది దర్శనం ఆయనకి ఇలా కనపడింది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనపడింది మనకు ఎలా కనపడుతుంది ఇల్లు వాకిళ్ళు కార్లు రోడ్లు కొడుకు కూతురు మనవరు మనకు అనుకూలమైనది ప్రతికూలమైనది మిత్రులు శత్రువులు డబ్బు మాల్స్ లోపలికి వస్తే గుండెకాయ టెంటు థర్టీ పర్సెంట్ బ్లాక్ ఇవి లోపలికి వస్తే ఇవి ఇది మన దర్శనం ఆల్ అబౌట్ దర్శనం హౌ యూ లుక్ అట్ ది వరల్డ్ హౌ ూ లుక్ అట్ యువర్ సై ఆ దర్శనాన్ని దాన్ని క్లీనప్ చేయాలి ఎగవో చెత్ ఆ ఋషి అంటాడు ఈ దర్శనాన్ని బోధించి పాంతేనైవ పాంతం వా ఇదర్వం ఈ సర్వము పాంతమే సర్వము అంటే అంతః పా బహి పాంతేనవ పాంత స్ఫృోతీ ఈ పాంతముతో ఈ పాంతముతో మీరు వ్యవహరిస్తూ ఉంటాడు ఒక పాంతము ఇంకో పాంతంతో వ్యవహారం చేస్తూ ఉంటాడు పాంతము తప్ప ఇంకేది లేదు ఇదం సర్వం పాంతం అని ఒక దర్శనం దాని నుంచి ఇంకొక అడుగు మీరు ముందుకు వేస్తే ఇదం సర్వం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మయే ఇక్కడ బ్రహ్మ తప్ప ఇంకొకటి కనపడలేదు చె బ్రహ్మ పుట్ట బ్రహ్మ పక్షి బ్రహ్మ పశువు బ్రహ్మ మనిషి బ్రహ్మ నేల బ్రహ్మ నింది బ్రహ్మ నీరు బ్రహ్మ నిప్పు బ్రహ్మ బ్రహ్మ తప్ప ఇంకా నాకేవి కనపడలేదు అని ఒక ఋషి దర్శించినాడు ఇదం సర్వం బ్రహ్మ అది దర్శనం ఇదం సర్వం యదయమాత్మా ఈ సర్వము ఏదైతే గలదో ఇదం సర్వం యత్ ఈ సర్వమో ఏదైతే కలదో తత్ ఎత్తుంటే తత్తు పెట్టుకోవాలి అది అయం ఆత్మ ఈ ఆత్మయే అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై మై ఓన్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫండమెంటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అది గుర్తించాలి మీరు మీరు అయామ్ అన్నప్పుడు అహమస్మి అన్నారు వాట్ ఈజ్ అహమస్మి అహమస్మి అంటే ఇట్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఐ నో దట్ ఐమ్ అనమాట ఐ నో దట్ ఐమ్ నాలెడ్జ్ ఆఫ్ Being. ఆ సత్త యొక్క అనుభవం అహమిస్మి అంటే ఏమిటండి సత్త యొక్క అనుభవం నాలెడ్జ్ అంటే అనుభవం ఆ సప్త అనుభవానికి వస్తుంది అనుభవానికి రాలేదనుకోండి ఆ సప్త అనుభవానికి రాలేదనుకోండి ఇప్పుడు వీడు నేను ఉన్నాను అనగలుగుతాడా అనలేడు అని ఆ సత్త అనుభవానికి వస్తాం తనదైన సత్త అనుభవానికి వస్తాం నేను ఉన్నానంటారా లేనంటారా అని అడిగాడు అనుకోండి ఎవడైనా వాడు కూడా ఆ సత్త అనుభవానికి తెచ్చుకుంటూనే ఉన్నాడు తన సత్త అనుభవానికి రాకుండా తన సత్త గురించి సంశయానికి అవకాశం ఉండదు నేను లేను అంటాడు అసన్నే వసభవతి నేను లేను అంటాడు నేను లేను అని కూడా వాడికి ఆ నేను యొక్క సత్తా అనుభవానికి వస్తూ ఉంటుంది శూన్యవాది అంటాడు అలాగే నేను లేనండోయంటాడు శూన్యవాదంటాడు అంటే శంకర్లు అంటారు తన యొక్క అభావాన్ని దర్శించే సాక్షి ఉన్నాడు కదరా నేను లేనండో అనే మాట కనెక్టే ఇన్ ఇన్ విచ్ సెన్స్ నేను అన్నది ఈగో ఐడెంటిటీ అది లేదన్నా అభిప్రాయం నేను లేనండో అంటే ఈ తల్లి తండ్రి కొడుకు కూతురు గోత్రం వర్ణం ఈ నేను ఉన్నాడే ఇట్ ఈ డెజెంట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈజ్ ఎ షాడో ఈ డెజెంట్ ఎగ్జిస్ట్ అంటే కరెక్ట్ చిరంజీవ దట్ ఈస్ ట్రూ బట్ ఆ నేను యొక్క అభావాన్ని దర్శించే సాక్షి మాత్రం ఉంటాడు కాబట్టి నేను ఉన్నాను అన్నప్పుడు ఆ నేను లేరు ఆ నేను ఏమిటంటే తన యొక్క సత్తను తన యొక్క డ్రాప్ చేయండి సత్త యొక్క అనుభవము నేను ఉన్నాను సత్త యొక్క అనుభవము ఇది ఉంది ఘట అస్తి అయమస్తి అదేంటది సత్త యొక్క అనుభవం ఇది ఉంది అన్నప్పుడు కూడా సత్త యొక్క అనుభవమే అది అనుభవానికి వచ్చింది చూపు ద్వారా అనుభవానికి వచ్చింది కాంతి ద్వారా దాని మీద పడి రిఫ్లెక్ట్ అయిన కాంతి ద్వారా కళ్ళలో పడి మొత్తానికి అల్టిమేట్గా అనుభవానికి వచ్చింది ఎలా అనుభవానికి వచ్చింది ఉంది ఇది ఉంది కాబట్టి నేను ఉన్నాను సత్త యొక్క అనుభవం ఇది ఉంది సత్త యొక్క అనుభవం మనిషి ఉన్నంత కాలము సత్త యొక్క అనుభవంతో జీవిస్తాయి జీవించి ఉన్నంత కాలము సత్త యొక్క అనుభవంలోనే ఉంటాడు మీ జాగ్రత్త అవస్థ యొక్క అనుభవమే ఆ సత్త యొక్క నామరూపాలు మారుతూ ఉంటాయి తప్ప సత్త సమానంగా ఉంటుంది ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అక్కడుంది ఇక్కడుంది పరోక్షంగా ఉంది ప్రత్యక్షంగా ఉంది మీరు ఏ పేరు పెట్టినా సత్త యొక్క అనుభవం ధూమ సత్త యొక్క అనుభవం ధూమాన్ని బట్టి అనుమానం చేసి వన్ అస్థి ధూమహా అస్తి వన్ అస్తి ధూమహ అస్తి అన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చేత సత్త యొక్క అనుభవం వన్ అస్తి అంటే అనుమానం చేత సత్త యొక్క అనుభవం అంతా సత్త యొక్క అనుభవమే తను సత్త యొక్క అనుభవం అల్టిమేట్గా ఇదంతా ఒకే సత్త యొక్క అనుభవం బై మిస్టేక్ ఆర్ హ్యాబిట్ ఈ ఒకే సత్త యొక్క అనుభవము నేను జగత్తు అనే రూపాలుగా భాషిస్తాను ఆ భాషించడానికి దేహాభిమానమే హేతువు తప్ప మరొకటి కాదు ఈ సత్త యొక్క అనుభవమే సత్యము దానిలో ఉండే డివిజన్ ఎందుకు చూసారా అది అజ్ఞాన కల్పితం కాబట్టి ఇదం సర్వం ఎత్ ఈ సర్వము రూపముగా అనుభవానికి వచ్చే సత్త ఏది కలదో అయం ఆత్మ తత్ ఇది ఆత్మ నేను అనే తన యొక్క సత్త ఏ అనుభవము కలదో ఆ సత్త యొక్క అనుభవము ఈ సత్త యొక్క అనుభవము అది ఒకటే అని అది మంత్రం ఇది బృహదారంక ఉపనిషత్తుల నుంచి ఒక నుంచి వచ్చింది బృహదారంకమైన నాణ్యోతోస్తి ద్రష్ట అది ఇప్పుడు లోపల ఒక ద్రష్ట ఉన్నాడు చూచువాడు ఉన్నాడు ఇది మనం చూసాం ప్రశస్థ బ్రాహ్మణంలో చూసాం లోపల ఒక చూచువాడు ఉన్నాడు ఆ చూచువాడు వాడే కన్ను ద్వారా ఘటాన్ని చూస్తున్నాడు వాడే కళ్ళు మూసుకున్నప్పుడు మనస్సు ద్వారా కళ్ళుని చూసుకున్నాను నేను కళ్ళు మూసుకున్నాను అంటే కళ్ళు మూసి కళ్ళు చూశారు కదా చూసుకునే కదా చెప్పడం కళ్ళు మూసుకున్నాను ఘటాన్ని చూసి ఘటం ఉన్నది అని చెప్పినట్టుగానే కళ్ళు మూయబడినవి అని కళ్ళను చూసి మనస్సుతోటి కళ్ళని గురించి చెప్పగలుగుతారు వాడే సాక్షిగా ఉండి కళ్ళ మనస్సును కూడా చూస్తారు మనస్సుకు కూడా ద్రష్ట అలాంటి ఒక సాక్షి ద్రష్ట ఉన్నాడు ఏమండి ఈ ద్రష్టయే అసలైన ద్రష్ట ఇంకో ద్రష్ట లేడు ఒకడే ద్రష్ట సాక్షి ద్రష్టయే ద్రష్ట మరి కళ్ళు ద్రష్టే కదా అంటే చూడు కళ్ళు ద్రష్టలాగా స్వీకరించబడుతున్నాయి ఆ కాంటెక్స్ట్లో ద్రష్టలాగా గ్రహింపబడినా వాస్తవంగా కళ్ళు కూడా దృశ్యమే మనస్సు ద్రష్టేమో నిజమే ఇన్ దట్ కాంటాక్ట్ షీట్ అఫేర్స్ లైక్ ద్రష్ట బట్ నిజానికి మనస్సు కూడా ద్రష్టయే మనసు కూడా దృశ్యమే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి అక్కడ చెప్పరాశి చెప్పరాశి అంటే మనం అలా అనొచ్చా చెప్పరాశి అనొచ్చా క్యూన్ అంట అతను నిలబడి ఉంటాడు డఫేదార్ నిలపడి ఉంటాడు అతను మనం దగ్గరకి నడుస్తూ ఉండగానే మోహాల పెట్టుకుంటాడు కట్టిసి చూపిస్తే అతను సొమ్మంతా పోతుందన్నట్టుగా విసి కూర్చుంటాడు ఏమన్నా ఆఫీసర్ గారు వచ్చారా అని అడిగారనుకోండి రాలేదు ఎప్పుడు వస్తారంటే ఏమన్నా మన జేబులో ఉన్నాడు మీ జేబులో ఉన్నాడు ఆఫీసరే ఉన్నానా మీ బాగుండదా ఎప్పుడు వస్తాడంటే టైం అయినప్పుడు వస్తారు అంటే ఇప్పుడు టైం ఆల్రెడీ అయింది ఆఫీసర్ గారికి మీరు టైం చెప్తారా మీరు అంటారు ఈ సరే ఈ లోపల క్లార్క్ వస్తాడు మళ్ళీ వెళ్తే ఒక క్లర్క్ వచ్చాడు ఆయన సెక్రటరీ ఆఫీసర్ గారికి పెయ్యే ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు వెళ్ళి ఆవండి ఆఫీసర్ గారు ఎప్పుడు వస్తారండి అంటే వస్తారండి ఒక గంట వస్తారండి ఏంటంటే వాడు అధికారం వాడు చేయిస్తారు ఈ లోపల ఆఫీసర్ గారు వస్తారు మనం ఆయన దగ్గరికి ఇప్పుడు దీంట్లో అధికారం కలదు ఎవరు దశైదారా క్లర్కా ఆఫీసరా ఆఫీసర్ అధికారమే ఆయనేదే అధికారం అదే క్లర్క్లో కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది లో కూడా రిపోతుంది అక్కడ రోజు తిరిగే కొట్టేదైనా ఉంటే అక్కడ దానిలో కూడా అది కూడా మనం చేసి గంభీరంగా చూస్తుంది దిస్ ఈస్ హౌ ఇండియన్ ఆఫీసర్స్ వర్క్ ఇట్స్ దే ఆర్ ఆల్ సపోజ్ టు బి పబ్లిక్ సర్వెంట్స్ దే ఆర్ సపోజ్ టు స్టాండప్ బై ది టైం మీకు పోదే దే ఆర్ సర్వెంట్స్ టు ఆస్క్ స్టాండప్ అండ్ ఆస్క్ సార్ వడ్ యుంట్ నేను సార్ అమెరికాలో పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళా వీళ్ళు కొంచెం ఐ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ మై సార్ కొంచెం బెరుకుంటుంది కదండి కొత్త దేశం నా వేషము నేను ఎలా ఉన్నాను బెరుకుంటుంది కొంచెం లాస్ట్ లాగా ఏదో చోటు చూసుకుంటే సడన్గా ఓ అమ్మాయి లేచి వచ్చింది సార్ మే ఐ హెల్ప్ యూ ఎస్ నా చేతిలో ఓ పుస్తకం ఉంటుంది మీకు నేను పోస్ట్లో వేయాలి ఓకే మీరు స్పీడ్ పోస్ట్లో వేస్తారా అర్జునరీ పోస్ట్లో వేస్తారా అంటే ఆ స్పీడ్ పోస్ట్లో వేయండి ఓకే ఇలా ఏమన్నా నా పుస్తకం చూసుకునే ఆ అమ్మాయి ఒక కవర్ తీసి ఆ కవర్లో పెట్టి దాన్ని సీల్ చేసి Then it is uh, a speed post-mation. If you want to track it, And, uh, yes, under a uh, number betty, uh, 2.5 dollars, say one day, this could uh, be. Uh, thank you, on to the, uh, Managinta service, thank you, sir, on to the, priceless, sir. Within two minutes, you are out. In two days, Managinta phone, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post-matchi, I'm a post- ఎనీవే వాటై వంట సే అసలైన ఆఫీసర్ వాడే అధికారము గలవాడు అలాగే కళ్ళు డఫేదారు వంటివి మనస్సు క్లర్క్ లాంటి వంటివి క్లర్క్ రికార్డు చేసినట్లు అసలైన ఆఫీసరు ద్రష్ట సాక్షి చైతన్యం అదే ఓకే ఇప్పుడు ఈ సాక్షి చైతన్యం ఏమిటిది మీరు సెటిల్ చేసుకోండి ఒక్కడే ద్రష్ట ఉన్నారు అక్కడ ఇంకో ద్రష్ట లేడు నాణ్యోతోస్తి ద్రష్ట దీని గురించి ఇంకో ద్రష్ట లేడు ఆ సాక్షి చైతన్యం ఏమిటి చెప్పబోతున్నారు ఆయన మీరు పెట్టుకోండి పేరు అలా పెట్టుకుంటారు పెట్టుకోండి మీరు పరిచ్ఛేద పరిచ్ఛేదాన్ని పరిగణనలోకి తీసుకుని అయన నిజీ కూడా లేదా పరిచ్ఛేదము కల్పితము అది దేహము యొక్క పరిచ్ఛేదం దానికి తగలదు దేహధర్మాలు దానికి ఉండవు దేహం పుట్టినప్పుడు అది పుట్టలేదు దేహము బిట్టినప్పుడు అది తెలుసుకుంటూ ఉంటుంది ఆ సాక్షికి తెలుస్తూ ఉంటుంది దేహం యొక్క పోక అది పోదు అది నశించదు కాబట్టి ఈ దేహధర్మాలు దాని ఎందుకు లేవు మీరు తెలుసుకుంటే దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ లిమిట్స్ ది సాక్షి దెన్ నథింగ్ దట్ కెన్ లిమిట్స్ ది సాక్షి ఇట్ ఈస్ ది అన్లిమిటెడ్ అండ్ దేర్ ఇట్ ఈస్ బ్రహ్మ ఉన్నది ఒకే ద్రష్ట ఒకే సాక్షి దాన్ని మీరు జీవులు అనుక్కోవచ్చు దాన్ని బ్రహ్మను కోటే సాక్షి పూర్వానికి రాగి డబ్బు తెచ్చుకొచ్చి ఇవాడు పురోహితుడు ఆయన మొలలో ఉండేది రాగి డబ్బు సత్యనారాయణ చేస్తానంటే అదే సత్యనారాయణ స్వామి మీరు కాలభైరవ అవ్రతం చేస్తానంటే అదే కాలభైరవులు మీరు ఏం చేస్తానన్నా ఆ డబ్బే అలాగే ఇక్కడ ఒకటే ద్రష్ట ఒకటే సాక్షి కలదు జీవులను అనుకుంటారా ఈశ్వరుడు అనుకుంటారా మేషం అంటే అభిప్రాయం ఏమిటి వాస్తవంలో అది జీవుడు కాదు ఈశ్వరుడు కాదు జీవత్వము ఈశ్వరత్వము కల్పితము లేపాధిని బట్టి ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బ్రహ్మన్ సంథింగ్ విచ్ ఈజ్ బియాండ్ ఆల్ సచ్ లిమిటేషన్స్ ఈశ్వరుడు కూడా సమష్టి ఉపాధికి ఈశ్వరుడు అనిపేరు వ్యష్టి ఉపాధి అయితే జీవుడు అనిపేడు రహితమైతే ఈశ్వరుడు కాదు జీవుడు కాదు బ్రహ్మ ఇతం రూపాభ్యశ్రుతిభ్యహ సో ఇటువంటి రచన కలిగిన రూపము అంటే రచన ఇటువంటి రచన కలిగిన శృతులను బట్టి మనకు జీవ ఈశ్వర యొక్క అభేదము స్పష్టముగా తెలుగుతున్నది స్మృతిభ్య స్మృతులు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయి స్మృతులంటే మీరు చాలా ఉన్నాయి ఏదో ఇంకొక్కడి నుంచి మీరేదో స్థల పురాణో ఏదో పట్టుకొచ్చి ఏదో స్మృతి అని మొదలు పెడితే వర్కౌట్ కాదు స్మృతి విశిష్ట అంటే భగవద్గీత స్వప్రధానంగా చేసుకుంటారు మీరేదో జాంబ పురాణమో లేకపోతే ఇంకేదో పురాణమో ఏదో పట్టుకొచ్చి ఇది స్మృతి అని మొదలు పెడితే ఇట్ విల్ నాట్ అండ్ అయిన వాసుదేవ సర్వమితి శ్లోకం సమహాత్మ సుదుర్లభ అని పూర్తవుతుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి అలా పొందుతారు ఈశ్వరుణ్ణి అలా తెలుసుకుంటారు ఈశ్వరుణ్ణి ప్రపజ్జతే చేరుకుంటాడు ఎలా ఎలా పొందుతాడు వాసుదేవ సర్వమితి ప్రపజ్ఞ ఈ సర్వము వాసుదేవుడే అనే విధంగా వాసు అంటే సత్ దేవ అంటే చి సర్వము సచిద్ వాసుదేవుడే అని ఆ విధంగా సాక్షాత్కరించుకుంటాడు ఇప్పుడు సాక్షాత్కారం ఆ విధంగానే ఉంటుంది ఇప్పుడు పార్వతి తపస్సు చేసి శివుణ్ణి దర్శించింది అని కథ ఉంటుంది లేదంటే ధ్రువుడు తపస్సు చేసి విష్ణువుని దర్శించాడు అని కథ ఉంటుంది ఈ కథలన్నింటి యొక్క తాత్పర్యం ఇంతే అదేమంటే వీళ్ళు తపస్సు చేయుట అంటే సంసారం నుండి మనస్సును వెనుక్కొక మనస్సును అంతర్ముఖం చేసి అదే తపస్సు ఎస్సీ జ్ఞానమయం తప అదే తపస్సు మనస్సును అంతర్ముఖం చేయుత అనేదే తపస్సు అప్పుడు వాళ్ళకి ఆత్మరూపంగా ఆ పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అదే దర్శనం దాని పేరు ఆ దర్శనాన్నే మనకి ఈ కథల రూపంగా పురాణాల్లో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఎవడు దేవుణ్ణి తెలుసుకున్నా వాసుదేవ సర్వమితి ప్రపద్యతే అలాగే తెలుసుకుంటారు తర్వాత నా క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రే సుభారత హే భారత అంటే అర్థున భారటే జ్ఞానము జ్ఞానమునందు ప్రీతి గలవాడా భారంటే జ్ఞానం భారంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము దాని ఎందు ప్రీతి గలవాడా భారత జ్ఞానమునందు ప్రీతి గలవాడికే తెలుస్తుంది అసత్యం జ్ఞానమునందు ప్రీతి లేకపోతే తెలియదు కర్మయందు ప్రీతి గలవాడికి తెలియదు కర్మయందు ప్రీతి గలవాడికి ఏం సాయి పూజా సామాగ్రి స్టోర్స్లో ఏం దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళి ఏ కర్మ చేయాలో అవన్నీ తెలుస్తాయి విచ్ ఇస్ ఫార్ట్ ఆ సందర్భానికి అది బాగానే ఉంది అభేదం ఎలా తెలుస్తుంది అభేదం తెలియదు పైగా భేదమే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి జ్ఞానమునందు ప్రీతి గలవాడు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు ఏమిటి క్షేత్రములు అనేకములు ఉపాధులు అనేకములు ఎందుకంటే ఆభరణములు ఎన్ని షేప్స్ ఉంటాయి ఆభరణాలకి ఎన్నెన్నో షేప్స్ ఉంటాయి కానీ అన్ని షేప్స్లోనూ ఉన్న సబ్స్టెన్స్ ఒకటే పాయింట్ తెలిసింది సబ్స్టెన్స్ ఒక్కటే అలాగే దేహాలు అనేకాలు ఈ బుడగల వంటి దేహములు అనేకములు బుడగలు వస్తాయి మీకు వరద వచ్చినప్పుడు కొత్త కాలువ కాలువచ్చు కొత్తగా నీళ్లు కుదులుతారు కాలువలు ఉన్న చోట కాలువలు అనే సిస్టమ్ ఉన్న చోట ఏదైనా ఒక డ్యామ్ ఉండి కాలువలు ఉంటాయి నాగార్జునసాగర్ వెళ్తే తెలుసుకుంది కాలువలు కట్టేస్తారు వేసవికాలం నీళ్లు ఉండవు అక్కడ అక్కడ నీళ్లు నిండుతాయి వేసవి కాలం పూర్తయి జూన్ నెలలో కాలువ ఓపెన్ చేస్తారు నీళ్లు ఉంటే ఓపెన్ చేయాలి లేకపోతే ఓపెన్ చేసి ఉదయం గేట్లు మూసి పెడతారు నీళ్లు జమ అవుతాయి ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ కాలువలో మురికి లెటరింగ్ మన వాళ్ళు అది ఆ కాలువలో పారసు పెడతారు కదా ఆ నీళ్లు కొత్త నీరు వస్తూ కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేస్తూ ఉంటుంది పాత నీరు కొద్దిగా మిగిలి ఉంటుంది ఎండలకి అంతా ఎండేపోయి ఉంటుంది ఏదైనా ఓపేసారి ఇక్కడ అక్కడ మురికి గుంటల్లాగా ఉంటాయి కాలువ లోపల అలా నీరు వస్తూ ఉంటుంది మేము పరిగెత్తి వాళ్ళ దాన్ని వెనక్కి చూసుకుంటూ ముందు పెరిగేసేవాళ్ళం దాని నిండా బుడగలే బుడగలు ఎందుకంటే ఈ నీళ్ళన్నీ ఉంటాయి కదా బుడగలన్నీ ఉంటాయి బుడగల బుడగల బుడగలు వస్తూ ఉంటాయి జంతులు వేసుకుంటూ వస్తుంది ఈ మానవ ప్రాణులందరూ బుడగల్లాంటి వాళ్ళు అలాగా అలా పుట్టుకొస్తూ ఉంటారు వీడు పుట్టేప్పుడు బుడగలాంచే పుడతాడు బుడగలా వీడి జన్మ బుడగలాగే శుభవుతుంది ఆ బుడగే పెరిగి పెద్దది అవుతుంది వీడు పడతాడే ఆ బుడగ ఇంకా పెరిగి పెద్దది అవుతుంది ఎప్పుడో బుడత్తి పట్టేకైతే ఈ బుడత్తి పుడుతుంది అన్ని బుడగలు ఒకే పద్ధతిలో పోతూ ఉంటాయి ఈ బుడగలన్నిటి ఎందు ఒకే చైతన్యము గలదు ఈ బుడగలన్నింటిలో వాయువు ఒక్కటే ఉంటుంది వేర్వేరు వాయువులు ఉంటాయా బుడగల్లో వందలాది బుడగలు వస్తూ ఉంటాయి వాయువులు వేర్వేరుగా ఉంటాయా వేరువేరుగా ఉండవు అన్నింట్లోనూ ఒకే వాయువు ఉంటుంది అలాగే ఈ బుడగల వంటి క్షేత్రములన్నిటి ఒకే చైతన్యము గలగు ఆ చైతన్యము నేనే అంటాడు సర్వక్షేత్రు క్షేత్రజ్ఞం మాం విద్ధి పదమూడో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే అర్థం ఏంటో తెలుసిన గెలాక్సీసు స్టార్సు చంద్రుడు సూర్యుడు ఆకాశము భూమి నేల నింగి నిప్పు నీరు వీటిని శాసించువాడు అని అర్థం సో అంటే భూమిని సూర్యుడు చుట్టూ తిరిగి ఇట్లా ఎవడు చేస్తున్నాడు ఎవడు వాయువు అంతా వీచిట్లా చేస్తున్నాడు భీషాస్మాద్ వాతఃపవతే భీషోదేతి సూర్య ఎవడు సూర్యుడు ఉదయించిట్లా చేస్తున్నాడు భీషాస్మాద్ అగ్నిశ్చయంద్రశ్చ ఎవడు అగ్ని రూపంగా ఇంద్రుడు పర్జున్యుడు రూపంగా అంటే వర్షాధిదేవత రూపంగా వర్షాలను కురిపిస్తున్నాడు అగ్ని రూపంగా మంటలు మండిస్తున్నాడు మృత్యుర్ధావతి పంచమైతే ఎవడైతే మృత్యురూపంగా ప్రాణాలను తీసేస్తూ ఉన్నాడో ప్రాణము మృత్యువే ఉంటుంది చూసినా మృత్యువే ఉంటుంది పోతూ ఉంటాయి పక్షులు పోతూ ఉంటాయి పశువులు పోతూ ఉంటాయి మనుషులు పోతూ ఉంటాడు అంతటా మృత్యువే మృత్యువు రూప ఇంకేం మృత్యువే ఆ మృత్యు రూపంగా ఎవడైతే సంహారం వాడి పేరు పరమేశ్వరుడే పేరు పరమ ఈశ్వరు